హలిలీ ప్రభా పుత్ర గొప్ప దేవ వేసే కృప మీకు వందనలు ప్రభా వేసామం ఆన్లైన్ ప్రార్థనలు కూడి ఉన్నాం ప్రభా వేసే వాక్యం చేస్తా మీరు మాతో మాట్లాడని ప్రభా దేవ ద్వారా మీరు మాయం పొందండి ప్రభావం స్వస్థపరచండి ప్రభా విడుదల కనుక చేయండి ఆ వైరస్ నుంచి ప్రభా మీ కృపలో మీ యొక్క కనికరంలో రాజా ఆత్మ కార్యం జరిగించండి ప్రభా మరణ విజృంభిస్తుంది ప్రభా ఏ డాక్టర్ ఏం చేయలేకపోతున్నారు ప్రభా ఏ సైంటిస్ట్ ఏం చేయలేకపోతున్నారు ప్రభా వాళ్ళ వృధా అయిపోయింది రాజా ఏస మీరే ప్రభా స్వస్థపరిచి ఏ హోవా ఇంకొకరు లేరు ప్రభా మీకే ఇది సాధ్యం ప్రభా మీ కృప్పలో మీ కనికరంలో దేవ ఘన విజయాన్ని మీరు మీ నామంకి యుగ మహిమ కలుగును గాక చేస్తున్నాము తండ్రి ఎందుకంటే మనం ఉంటుంది ఇప్పుడు చీకటి కాలం శ్రమల కాలంలో కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మనం విడిచిపెట్టదు ఆయన మనతో పాటు ఉన్నాడు మన కాచి కాపాడే దేవుడైన పాట పాడ ముల నే నడచిన వేల లో గాడందకారము నే నడచిన వేల లో కంటి పాప నన్ను కొను కాక కా పడును కంటి పాప కా పడును ప్రభువై నయే సునకు జీవితమంత పాడెదను ప్రభువై నయే సునకు జీవితమంత పాడెదను జరియను బెదరను నాయనండగా జడియను బెదరను తో నుండగా మరణ పులోయలలో నేనడిన వేలలో మరణపులోయలలో నేనడిన వేలలో నీ దోడ్డు కర్రాయు నీ దంగము ఆదరించును నీ దూడు కరాయు దండము ఆదరించును నా గిన్నె పొర్లుచున్నది శుధాత్మతో నింపెను నా గిన్నె పొర్లుచున్నది శుధాత్మతో నింపెను గెడియను బెదరను నా ఏ సునతో ను బెదరను నా యేసునతో నుండగా అలలా తో కొట్టబడినా నానా వలు నేనుండగా అలలా తో కొట్టబడినా నానా వలు నేనుండగా ప్రభుయేసు విడువా కపడును ప్రభుయేసుకృపనను విడువా కపడును ఆవాయం చిను ఆదారికి చేర్చును ఆవాయమి చిను ఆదారికి చేర్చును గెడియను బెదరను నాతో నుండగా గెడియను బెదరను నా ఈ సునతో నుండగా పర్వతామును తొలగినను మెట్టలు తరినను పర్వతామును తొలగినను రినను నీ క్రూపనను విడవదు నీ కనికరంతో లగాదు నీ క్రూపనను విడవదు నీ కనికరంతో లగాదు నీ నిత్య సమాధానంలే నన్ను నడిపించును నీ నిత్య నన్ను నడిపించును జడియను బెదరను నా ఏసునతో నుండగా జడియను బెదరను నాయసునతో నుండగా గాడాకారములో నే నడచిన వేళలలో గాడాకారములో నేనడిన వేళలలో కంటి పాపవలెనను కొనుకాపడును కంటి పాపవలెనను కొనుకాపాడును ప్రభువైన ఏ సునకు జీవితమంతా పాడేదను ప్రభువైన ఏ సునకు జీవితమంత పాడను జడను బెదరను నాయన తొ నొందగా జడను బెదరను నాయన తొ నొందగా హలూయ హలలుయ్యమా మన రావణ్ నేను మెర్సీ మన నలుగురు మన ముగ్గురు అలార్డ్ అందరికీ నేను ఒక సాక్షాన్ని నేను నా లైఫ్ లో థర్డ్ టైం పంచుకుంటున్నాను నా పేరు మెర్సి అపరంజీ నేను చంద్రశేఖర్ సార్ వాళ్ళ స్టూడెంట్ ని ఎస్ఎస్ఐఎం లో సో సార్ నాకు ఒక నైన్ ఇయర్స్ నుంచి బాగా పరిచయస్తు అయితే ఈ మధ్యలో నా లైఫ్లో నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది మా హస్బెండ్ పేరు రతన్ అనమాట మేము లైఫ్ బాగానే ఉండింది నాకు పెళ్ళైన ఒక త్రీ ఫోర్ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది వస్తే నాకు ఏమైందంటే సడన్లీ ఇట్లా హై బ్లీడింగ్ అయిపోయి అప్పుడు మిస్క్యారేజ్ అయిపోయిందనమాట ఆ మిస్క్యారేజ్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వస్తే నేను డాక్టర్ ని కలవాలి ఒక్క డాక్టర్ కూడా దొరకట్లేదు మా హస్బెండ్ కి జాబ్ లేదు నాకు ఒక్కదానికే జాబ్ ఉండిందనమాట అయితే నేను నాకేమో బ్లీడింగ్ ఎక్కువ ఉంది ఏ డాక్టర్ నా కేసు తీసుకోవట్లేదన్నమాట ఎమర్జెన్సీస్ ఒక్కటే తీసుకుంటాము నార్మల్ కేసెస్ నేను తీసుకోము అనేసి అయితే నేను చాలా నేను మా హస్బెండ్ భయపడి ప్రేయర్ చేశామన్నమాట ప్రేయర్ చేస్తే ఇంకా మాకు లాస్ట్ కి రెయిన్బో హాస్పిటల్ విక్రమ్పురిలో కన్సల్టేషన్ దొరికింది దేవుడి దయ వల్ల అక్కడ నాకు స్కానింగ్ అవన్నీ జరిగాయి డాక్టర్ ఏం ప్రమాదం లేదమ్మా క్లియర్ అయిపోయింది అని చెప్పారనమాట అప్పుడు యాక్చువల్లీ అయితే మేము ఫైనాన్షియల్లీ అంత స్టేబుల్ లేము నేను మా హస్బెండ్ అయినప్పటికీ దేవుడు మాకు ప్రతిరోజు మా నీడ్స్ కానీ మా మెడికల్ నీడ్స్ కానీ మా ఫుడ్ నీడ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తూనే వచ్చారనమాట దాని తర్వాత నాకు ఒక సిస్ట్ ఉంది అని చెప్పారు డాక్టర్ కానీ అది నార్మల్ సిస్ట్ అమ్మా వెళ్ళిపోతుంది అని చెప్పినారు అట్లనే అయింది దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా సెప్టెంబర్ లో అద్భుత రీతిలో మా దేవుడు మా హస్బెండ్కు ఒక మంచి జాబ్ ఇచ్చాడనమాట అది యాక్చువల్లీ ఎకనామిక్ క్రైసిస్ మా హస్బెండ్ అయితే తను తను చేసేదానికన్నా తక్కువ ప్యాకేజ్ అనే నేను ఒప్పేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అనేసి అన్నాడు అయితే నేను ఎందుకు నువ్వు ఇట్లా క్వాలిఫికేషన్ పెట్టుకొని అంటే మరి చూడు నీకు జాబ్ వెళ్ళిపోతే నువ్వు ఇంత కష్టపడుతున్నావు నాకు ఇష్టం లేదు అనేసి అంటే సరేలే అని మేము ప్రేయర్ చేసుకున్నాం అనమాట ప్రేయర్ చేసుకున్న నెక్స్ట్ డే వాళ్ళు నెగోషియేట్ చేసిన దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది జాబ్ అదైతే రియల్లీ ఆ ఎకనామిక్ క్రైసిస్ లో ఆ ప్యాకేజ్ రావడం అనేది దేవుడు చేసిన అద్భుత కార్యము అదొకటి నా లైఫ్ లో అట్లనే జరుగుతూ జరుగుతూ ఉండగా ఇంకా మేము మళ్ళీ కిడ్స్ కోసం ప్లాన్ చేసుకో నాకు నవంబర్ లో నా కాంట్రాక్ట్ టర్మినేట్ అయిపోయింది అయితే మా హస్బెండ్ ఇప్పుడు కోవిడ్ ఉంది కదా వద్దులే కొంచెం సెన్సిటివ్ ఉన్నావు అంతా వ్యాక్సినేషన్ అంతా అయిపోయి కండిషన్స్ నార్మల్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే అప్లై చేస్తున్నాడనమాట ఇప్పటి దాకా అయితే నాకు జాబ్ రాలేదు అలాగే ఇంకా మేము అలానే ఉంటుంటే జాన్వరి ఫిఫ్త్ ఒక రోజు నాకు సడన్ గా హార్ట్ బీట్ స్ట్రేజ్ అయిపోయా అనమాట ఒక ఎంత అంటే టూ వచ్చింది హార్ట్ బీట్ టూ ఓ క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ ఏమనుకున్నాడు పల్స్ ఆక్సిమీటర్ తప్పు ఉందేమో ఈ ఇన్స్ట్రుమెంట్స్ డిలాబిలిటీ ఉండవు కదా సరేలే అని మా హస్బెండ్ చెక్ చేసుకుంటే ఆయనకు వన్ వన్ ఫైవ్ వచ్చింది ఆయనకు వన్ వన్ ఫైవ్ ఎందుకు వచ్చింది అనే హై టెన్షన్ లో ఉన్నాడు నాకు ఇట్లా అయిందని సరేలే అని టూ హార్ట్ బీట్ వచ్చినా నా డ్రెస్ నిలబడడం లేదు నా బాడీ పైన అయినా ఆ స్థితిలో కూడా దేవుడు నాకు అన్కాన్షియస్నెస్ కానీ ఈ బ్రీదింగ్ ప్రాబ్లం కానీ బీపీ కానీ అసలు ఏమీ లేదు నేను కేర్కి వెళ్ళాను నడుచుకుంటూ వెళ్తే అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇది మిషన్ తప్పుందేమో మెషిన్ తప్పుందేమో అసలు నువ్వు ఎట్లా నడుస్తున్నావు అంటే నేను నాకు ఏం తెలియట్లేదంటే నీకు కళ్ళు తిరగట్లేదా అని అట్లా అడుగుతున్నారు సింటమ్స్ నీకు సెన్సెస్ ఉన్నాయా వినిపిస్తుందా కనిపిస్తుందా అని అయినా ఆ టైంలో కూడా నాకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒక చిన్న ప్రొసీజర్ చేయాలమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి అనేసి అన్నారనమాట అయితే ఆ టైంలో కూడా దేవుడు నన్ను మరణ పడక నుంచి లేపాడు ఎందుకంటే డాక్టర్ ఏమన్నాడంటే హాస్పిటల్ కి నువ్వు వచ్చే లోపల నీ హార్ట్ నీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిండొచ్చు ఏదన్నా వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు కానీ నీకేవి కాలేదమ్మా అన్నాడు అట్లా నాకు హార్ట్ బీట్స్ స్టార్ట్ అయిన వెంటనే నాకు తెలియకుండానే నేను ఎక్కువ వాటర్ తాగేశాను అనమాట ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగినాను నాకు యాక్చువల్గా వాటర్ తాగాలని తెలియదు మా హస్బెండ్ వాటర్ తెచ్చిస్తున్నాడు తాగుతున్నా వాటర్ తెచ్చిస్తున్నాడు తాగుతున్నా అట్లా దేవుడు ఆ టైంలో ఆ మైండ్ ఇచ్చాడనమాట వాటర్ తాగండి అట్లా వాటర్ తాగితే మన హార్ట్ కి ప్రాబ్లం రాదంట అట్లా పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు సరేలే అని ఇంక ఏదో ఒక శ్రమ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇంకా మొన్న రీసెంట్ గా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చూడమ్మా నువ్వు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ కావాలనుకుంటే ఈ హార్ట్ మెడికేషన్ వల్ల ప్రాబ్లం రావచ్చు నువ్వు ఆ హార్ట్ ట్యాబ్లెట్ మానేజ్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రొసీజర్ ఖచ్చితంగా చేయించుకోవాలి అనేసి సరే ప్రభు నా ఏజ్ అయితే ఇంత చిన్నగుంది వీళ్ళేమో ప్రొసీజర్స్ అంటున్నారు అని నేను కొంచెము సంశయించినాను కానీ దేవుడు దేవుడు నడిపిస్తాడులే అని చేశానమాట నిజానికైతే డాక్టర్స్ ఏమన్నారంటే ఇది ఒక రీసెర్చ్ స్టడీ లాంటిదమ్మా ఒక త్రీ అవర్స్ పట్టొచ్చు ఫోర్ అవర్స్ పట్టొచ్చు ఫైవ్ అవర్స్ పట్టొచ్చు అట్లా నీకు ఎంత టైం పడుతుందో మనం చెప్పలేము నువ్వైతే ధైర్యంగా ఉండు ఏం కాదు నువ్వు చిన్న ఏజ్ లో ఉన్నావు అన్ని మానేసే ప్రొసీజర్ అయిపోతాయి అనేసి చెప్పారనమాట అయితే ఇప్పుడు వాళ్ళు నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత డాక్టర్ ఎక్సలెంట్ గుడ్ గుడ్ గుడ్ అంటున్నాడు నాకు ఎందుకు అట్లా అంటున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట అన్న తర్వాత వాళ్ళు నా థైస్ థైస్ దగ్గర నుంచి త్రీ వైర్స్ పెట్టారనమాట ఒక వైర్ కెమెరా కోసము ఒక వైర్ అక్కడ హార్ట్ వెజల్ బ్లాక్ చేయడం కోసము ఇంకొక వైర్ ఏదో సర్చింగ్ కోసం పెట్టారు లైట్ కోసం పెట్టారనమాట అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అని కొంచెం మనస్థిష ఇచ్చారు ఇచ్చిన తర్వాత పెయిన్ ఉంటే చెప్పు లేకపోతే మాట్లాడకు కదలకు అని చెప్పారనమాట సరే అని నేను అట్లే ఉన్నాను ఆ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ టూ టు త్రీ అవర్స్ చేసినా కొంతమందికి అది కనిపించదంట కానీ నా విషయంలో అయితే అది ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో కనిపించింది అబిలేషన్ టెన్ మినిట్స్ చేశారు ఇంకో టెన్ మినిట్స్ లో టెస్టింగ్ చేశారనమాట టెస్టింగ్ చేయడం అనేది ఇంకొక ఛాలెంజ్ ఎందుకంటే ప్రెషర్ ఇవ్వాలన్నమాట బాడీలో ఎలక్ట్రిసిటీ పంపిస్తారు ప్రెషర్ పంపిస్తారు ఆ ప్రెషర్ పంపించినప్పుడు ఎట్లుంటదంటే మనం మనకిట్లా సడన్ గా షాక్ పెడితే ఒక వర్డ్ కరెంట్ వైర్ మీద పడితే ఎట్లా కొట్టుకుంటది అట్లా కొట్టుకుంటది బాడీ అయితే నాకు డాక్టర్స్ ఒక ఫోర్ ఫైవ్ డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మా ఇది మెయిన్ ఇండ్యూస్డ్ ప్రెషర్ నువ్వు భయపడకు ఇండ్యూస్డ్ ప్రెషర్ ఇండ్యూస్డ్ ప్రెషర్ అన్నారు అట్లా ఆ ప్రెషర్ ఇచ్చినప్పటికీ నా బీపీ వాల్యూ కరెక్ట్ గా మెయింటైన్ అయింది అంత బాగైంది అంతా మంచిగా అయింది మంచిగా అయిపోయి ప్రొసీజర్ నుంచి బయటకు వచ్చారు ఫైవ్ డేస్ మెడిసిన్స్ ఇచ్చారు ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి మెల్లి మెల్లిగా వాకింగ్ చేసుకో నవ్ యూఆర్ కంప్లీట్లీ ఫ్రీ అన్నట్టు చెప్పారనమాట చెప్పిన తర్వాత నేను ఇంకా ఇంట్లో నుంచి అసలు బయట స్టెప్ అవుట్ కూడా చేయలేదు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది కోవిడ్ పాజిటివ్ వస్తే ఇంకా ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ ఒక నార్మల్ పర్సన్కి వస్తే అంత ఏం ప్రమాదకరం కాదు కానీ సిన్స్ ఐ హ్యాడ్ అన్ అండర్లైన్ హార్ట్ కండిషన్ నన్ను వెంటనే కిమ్స్ కి తీసుకెళ్లారనమాట కిమ్స్ కి తీసుకెళ్తే కూడా అక్కడ ఎంతో మంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు నాకు ఇంకా సిటీ స్కానింగ్ చేస్తే లంగ్కి టచ్ అయింది కొంచెము బట్ యూ డోంట్ వరీ అనేసి అన్నారు అనమాట అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయికి వైరల్ లోడ్ అంత ఎక్కువ లేదు కదా ఎందుకు అడ్మిషన్ అవసరం అంటే మీరు కిమ్స్ లో బెడ్ దొరకకపోతే వేరే ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళి ఈ అమ్మాయిని ఖచ్చితంగా అడ్మిట్ చేయండి అన్నారు డాక్టర్ అయితే ఇంకా మాకైతే వేరే హాస్పిటల్స్ లో ఇంకా తెలిసిన వాళ్ళు లేరు కిమ్స్ లో అయినా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు అని నన్ను ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు ఐసీయూలో అయితే కొంతమంది పేషెంట్స్ కి అసలు బెడ్సే లేవనమాట ఇట్లా చైర్స్ మీద కూర్చొని ఫ్లూయిడ్స్ పెట్టించుకుంటున్నారు అట్లాంటి పరిస్థితులలో నాకు ఒక చిన్న బెడ్ దొరికింది ఒక మూలలో అయితే నర్స్ వచ్చిందనమాట నర్స్ వచ్చి వెంటనే బ్లడ్ కి బ్లడ్ టెస్ట్ కి పంపించాలన్నమాట జనరలీ బ్లడ్ అన్నది సిరంజీతో తీస్తారనమాట నా కేసులో ఏమైందంటే ఆ కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల రెష్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒక పెద్ద నీడులు పెట్టి నర్స్ నా చేయిని పట్టుకొని పిండుతా ఉంది బ్లడ్ టెస్ట్యూబ్లలో అట్లా పిండుతా ఉన్నా కూడా నేను స్పందించట్లేదు ఎందుకంటే నేను మా నేను మా అత్తయ్య వాళ్ళకి ఏమైనా స్ప్రెడ్ చేశానా మా పేరెంట్స్కి ఏమన్నా స్ప్రెడ్ చేశానా అని నాకు ఎంతో భయం వేస్తుంది ఎందుకంటే నేనైతే స్ట్రాంగ్ గానే ఉన్నాను నేను బయటికి వస్తాను పాపం వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉందని నేను అది ఆలోచిస్తున్నా నా చేతిని పట్టుకొని ఇట్లా పిండుతున్నా నా నా నరాలని పిండుతున్నా నాకు నొప్పైతే వేస్తుంది కానీ నా కాన్సెన్ నా మైండ్ అక్కడ లేదనమాట అయితే బ్లడ్ టెస్ట్లకు ఇచ్చారు నెక్స్ట్ డే ఐసీయూలో చూశాను ఐసీయూలో వాళ్ళ పరిస్థితులు అవన్నీ చూస్తే నాకు చాలా బాధేసి దేవన్ను ఇంతకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంచినావు కదా దేవన్న ఎస్పీ ఓటు లెవెల్స్ అయితే ఇప్పటిదాకా పడిపోలేదు అందుకు వందనాలు స్తోత్రంలు వేసాయి ఇన్ని రోజులు ఇంత ఫ్రీ ఆక్సిజన్ నాకు ఇచ్చినప్పుడు నేను ఎంత ఇగ్నోర్ చేశానో నా డైలీ యాక్టివిటీస్కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ నా జాబ్కి కానీ నా ఎంజాయ్మెంట్కి కానీ నా షాపింగ్కి కానీ ప్రయారిటీ ఇచ్చుకుంటూ నేను నెగ్లెక్ట్ చేశాను నాకు కనుక ఆయుష్ ఇచ్చినావు అనుకోదేవా నేను ఖచ్చితంగా ప్రభ నేను నేను నేను ఎంతో మందిని మోటివేట్ చేస్తాను నీ వైపు అని నేను ప్రే చేసుకున్నానమాట అక్కడ ఐసీయూలో ఏమీ ప్రాబ్లం అవుతుందంటే వేరే వాళ్ళకి ఇంకా క్రిటికల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయన్నమాట నాకున్నది నార్మల్ ఇన్ఫెక్షన్ ఆ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వాష్రూమ్స్ యూజ్ చేసినందుకు అంటుకుంటాయేమో అని ఒక టెన్షన్ అయితే నాకు సడన్ గా చంద్రశేఖర్ సార్ గుర్తొచ్చారనమాట ఫస్ట్ నుంచి కూడా సార్ కొంచెం ఇట్లా మెసేజెస్ గురించి దేవుని గురించి సార్ ఒకసారి నాకు చెప్పారనమాట నాకు ఒక డిసీజ్ ఉండింది మెర్సీ యంగ్ ఏజ్ లో నాకు ఓన్లీ ప్రేయర్ వల్ల హీలింగ్ అయిపోయింది ఇప్పటిదాకా డిసీజ్ లేదని నాకు టూ లో సార్ చెప్పారనమాట అయితే నేను సార్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో పెడతాడు కదా సార్కి చెప్దాము కొంచెము ఇమోషనల్ ఎంకరేజ్మెంట్ ఉంటుందని కాల్ చేశాను కాల్ చేస్తే సార్ ఎక్కడున్నామంటే ఇట్లా ఐసీఈలో ఉన్నాను సార్ నాకైతే ఇప్పటిదాకైతే ఒక బెడ్ కూడా దొరకట్లేదు రూమ్ దొరకట్లేదు ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయేమో నాకు చాలా భయం వేస్తుంది అంటే ఆగా ఒక నిమిషం నేను జూడ్ కాల్ చేస్తాను బ్రదర్ ఉన్నారు తెలిసిన బ్రదర్ అన్నారు అని సార్ కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత ఎంతో మంది పేషెంట్స్ అక్కడ కుర్చీల మీద కూర్చొని సెలైన్ ఎక్కించుకుంటున్నారు అట్లా ప్రతి చోటా దేవుడు నా కోసం అయితే ఒక చిన్న బెడ్ అయితే ఖచ్చితంగా ఏర్పరిచినాడు ఇంకొకటి ఏంటంటే మన మెషిన్స్ అనమాట పల్స్ అవి చెక్ చేసుకునే మిషన్స్ ఆ మిషిన్స్ కూడా పేషెంట్స్ షేర్ చేసుకుంటున్నారు కోవిడ్ పేషెంట్స్ కొంచెం సేపు ఒక కోవిడ్ పేషెంట్ పెట్టుకుంటారు ఇంకొక కొంచెం సేపు ఇంకో కోవిడ్ పేషెంట్ పెట్టుకుంటారు నేను ఆ టైంలో కూడా నాకు ఒక మిషన్ ఉన్న బెడ్డే దొరికింది అనమాట కొంతమందిని అయితే ఇట్లా కాళ్ల దగ్గర మన కాళ్ళ దగ్గర బెడ్ వేసి పడుకోబెడుతున్నారు అట్లాంటి కూడా దేవుడు నాకు ఒక బెడ్ ఇచ్చినాడు తర్వాత ఆ జూడన్న చాలా కష్టపడి ఎంతో ట్రై చేస్తే సార్ కాల్ చేసిన ఒక సిక్స్ సెవెన్ అవర్స్ కి అమ్మ నీకు ఒక రూమ్ వచ్చిందమ్మా అని చెప్పారు అప్పుడు దేవా ఏలియాకు క్రోజ్ ద్వారా సహాయం చేసినట్లు నా కూడా ఇట్లా సహాయం చేసినావా చాలా వందనాలు ప్రభు నేను ఎంతగానో సంతోషించి రూమ్ లోకి వెళ్ళాను ఆ రూమ్ అయితే ఇట్లా చాలా మంచి రూమ్ ఉంది సేమ్ మనం ఒక రిసార్ట్కి వెళ్తే ఎట్టుకుంటామంటే సఫీషియంట్ సన్లైట్ క్లీన్ వాష్రూమ్స్ ఇంకా మన ఇంటికన్నా కూడా హైజీనిక్ గా ఉంది ఇంకా నాకు ఇంకా ఆశ్చర్యం వేసిన థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ మన ఇంట్లో ఉంటే మన సొంత తల్లిదండ్రులు కానీ మన అక్క చెల్లెళ్ళు కానీ మన దగ్గరికి రావడానికి ఎంతగానో భయపడతారు కానీ అక్కడున్న నర్స్ అయితే నాకు పెయిన్ వస్తుందమ్మా హ్యాండ్ కంటే నేను ఏదైనా మెడిసిన్ ఇస్తుందంటే వచ్చి మసాజ్ చేస్తుంది అయితే నేను వద్దు వద్దు నాకు చెయ్యకు నువ్వు అంటే అయ్యో లేదు మేడం మా వర్కే ఇది కదా అంటుందంటే వాళ్ళకు వాళ్ళ ప్రేమను పేషెన్స్ పైన అట్లా వాళ్ళు చూయించారనమాట అది నాకు ఎంతో మోటివేట్ చేసింది అసలు వీళ్ళకు కూడా ప్రాణాంతకమైన వ్యాధి కదా అయినా వీళ్ళు ఎంత బాగా చూస్తున్నారు అని అయితే వాళ్ళందరూ నన్ను చాలా బాగా ట్రీట్మెంట్ కూడా చాలా మంచికి ఇచ్చినారు నాకు పారామీటర్స్ అన్ని కూడా నార్మల్ ఉన్నాయి కానీ నాకు ఇంకా ఏం ప్రాబ్లం అంటే కోవిడ్ వల్ల హార్ట్ ఏమన్నా ఎఫెక్ట్ అయింటదా అని ఒక చిన్న డౌట్ ఉండిందనమాట అయితే లాస్ట్ వచ్చే రోజు ఎక్కువ తీశారు అప్పటి హార్ట్ అయితే ఏం ఎఫెక్ట్ లేదు అని చెప్పారు దాని తర్వాత ఇంకా ఈవెన్ అక్కడున్న నర్సెస్ వార్డ్ బాయ్స్ మా ఇంటి వాళ్ళని ఎవరిని రానియకుండా మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేశారు బిల్డింగ్ ప్రాసెసింగ్ కానీ ఆ ఫార్మసీలో డ్రగ్స్ తేవడం కానీ నా లగేజ్ అంతా పికప్ చేసి నన్ను మా కార్ దాకా డ్రాప్ చేశారనమాట ఈ విధంగా దేవుడు నన్ను టైమ్స్ మరణ నుంచి లేపుతూనే వచ్చినాడు అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా నార్మల్ బ్లీడింగ్ అయిపోయింది పెయిన్లెస్ బ్లీడింగ్ అయింది మళ్ళీ టూ హార్ట్ బీట్ వచ్చినా ఒక హ్యూమన్ బీయింగ్ వన్ వరకు తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుందంట కానీ ఐ వాజ్ ఏబుల్ టు బేర్ టూ వితౌట్ ఎనీ అదర్ అనామలీస్ అండ్ మొన్న కోవిడ్ లో కూడా దేవుడు నాకు ఎంతో మంది చనిపోతున్నా నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చాడు అంటే దేవుడు నా లైఫ్ కోసం ఒక పర్పస్ పెట్టాడు అని నేను ఆ నేను అనుకుంటున్నాను నా తప్పులు ఏమన్నా ఉన్నా ఇంకా నా లైఫ్ లో నువ్వు జీవించినంత కాలము నువ్వు చేసినవి కరెక్ట్ చేసుకొని ఒక మంచి మార్గంలో నడవాలి అని దీన్ని నేను మార్నింగ్ గా భావిస్తున్నాను ఇప్పటి దాకైతే నాకు పెళ్ళై ఒక వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుంది కిడ్స్ లేరు కానీ దాని గురించి కూడా ప్రార్థించండి ఇంకా పోస్ట్ కోవిడ్ కూడా నాకు ఒక సూటబుల్ జాబ్ కొంచెము ప్రేయర్స్ లో అంతా పార్టిసిపేట్ అయ్యి కొంచెం లెజర్లీగా ఉన్న జాబ్ కోసమని నేను ప్రయత్నిస్తున్నాను మీరందరూ కూడా నా గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మా నాకు ఇక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ అవుతుంది కర్నూల్లో మా ఇద్దరు బాబాయిల హోల్ ఫ్యామిలీస్ అఫెక్టెడ్ అనమాట మా తమ్ముడి వైఫ్ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ ఆ అమ్మాయిది కూడా నాకు చాలా వరి ఉండింది కానీ దేవుండే వల్ల అందరూ కోలుకుంటున్నారు అందరు ప్రాణాలతోనే ఉన్నారు అండ్ రెమిడిసివిర్ ఇంజక్షన్స్ దొరకడం కూడా అదొక మిరాకిల్ ఎందుకంటే కొంతమందికి ఇంజక్షన్స్ దొరకట్లేదు డాక్టర్స్ దొరకట్లేదు బెడ్స్ దొరకట్లేదు అయినప్పటికీ దేవుడు అడుగు తన బిడ్డలను దూతలను పెట్టి మాకు మాకు మా కుటుంబానికి మా ఫ్రెండ్స్ కి అందరికీ ఎంతగానో మేలు చేశాడు ఇప్పుడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక సెంచురీ హాస్పిటల్లో ఉన్నాడు ఆయన కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది సుమనన్నా అని ఆయనకి ఇద్దరికి ఇచ్చు గురించి తప్పక ప్రార్థించాలని కోరుకుంటున్నాను ఇంకా శోభారాణి ఆంటీ అని వెంటిలేటర్ పైన ఉన్నారనమాట ఆంటీ వెంటిలేటర్ పైన నుంచి నిన్న ఆక్సిజన్ లెవెల్లోకి వచ్చింది దట్ మీన్స్ దెర్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్ దిస్ ఈజ్ నాట్ బికాజ్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ ఎనీథింగ్ బట్ దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ for the extension of his kingdom through me thank you so much and sorry if i took more time thank you hallelujah hallelujah hallelujah praise, thank you, sir. praise the lord praise the lord brother let's uh, praise the lord once again ah uh, praise the lord anna okay uh, milky sate gurinche manam diyanistunnam kada last 2 uh, weeks nunchi కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టచ్ పాయింట్స్ నేను ఈరోజు షేర్ చేసుకుంటాను దానికి ముందు ప్రిపే సమ్ బేసిక్ ప్రిపరేటరీ బ్యాక్గ్రౌండ్ లాగా క్లుప్తంగా ప్రేయర్ చేసినాక చూసుకుందాం పరిశుద్ధం బంధు తండ్రి మీకు వదనాలు అయినా ఇంతవరకు మీరు మాకు శాఖలో నడిపించింది మీకు ఎంత వదనాలు ప్రతి మీరే మాకు తోడే నాకు వందరాలు తను బట్టి మంచి విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి మీకు వందలు తన కుటుంబీకుల పట్ల మీకు వందనాలు ప్రభావం ండి కుటుంబ పిల్లలకు అందరికీ అయిన సరే మిబల్ని ముట్టడానికి వీళ్ళే ఇటే కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ విడుదల దయచేసి అందరినీ డిశ్చార్జ్ అవ్వాలని మీరే ప్రేరేపించండి దానికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వరకు గొప్ప శాసనలు పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం మధ్యాహ్నం కాలం వెళ్తేసేందుకు క్రమానికి సంబంధించిన వాక్యాన్ని మేము మరోసారి తిరిగి ధ్యానిస్తుండగా నడిపింపు అనుగ్రహించండి అందులో నిస్రహించడానికి సేపడం స్వీకరిస్తానని ప్రార్థిస్తున్నాం మెయిన్ బాబాయ్ వాళ్ళ డిశ్చార్జ్ అయిపోయారు సార్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు హాస్పిటల్లో అంటే అవునా ఓకేనా నూట్ చేస్తున్నా సిస్టర్ నా దగ్గర నుంచి వాయిస్ వస్తున్నాయా డిస్టర్బెన్స్ లేదన్నా క్లియర్ లేదండి లాంగ్ వీక్ నుంచి ఒక టూ వీక్స్ క్రితం నుంచి మెల్కిసే దగ్గర ఫ్రమ్ మెల్కీసెధక అన్న ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తి గురించి ధ్యానిస్తా ఆయన మన ప్రభు ఓల్డ్ టెస్ట్మెంట్ లో పాత నిబంధన పుస్తకాలలో అతనికి సంబంధించిన విషయం ధ్యానించిన బైబిల్ అంతట్లో మూడే ప్రాంతాలలో ఇతని గురించి రాయబడినట్లు చూస్తున్నాం కదా అయితే ఈ మీద ఒక మిస్ట్రీ అన్నట్టు ఒక ఆశ్చర్యమైన వ్యక్తి సడన్లీ ఏది ఎక్కడి నుంచి వచ్చిండి అది నాకు కూడా ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఉంటుంది ఓల్డ్ టెస్టిమేట్ పాతలి పుస్తకాలలో ఆది ఫస్ట్ టైం కనిపించినప్పుడు ఆశ్చర్యకరంగా అబ్రాము దాన్ని ఆహ్వానించడము అతనికి బహుమానాలు ఇవ్వడము అతని నుంచి బహుమానాలు తీసుకోవడం ఇది బహు ఆశ్చర్యకరంగా అయితే నేను ఈరోజు కొంత ధ్యాని గురించి ధ్యానించాను లాస్ట్ వీక్ వారి హెక్టిక్ వర్క్ ఉండడం వల్ల కొంచెం చేయలేకపోయినా కానీ కేవలం ప్రేయర్సే కానీ బైబిల్స్ ఏది లేని నేను లాస్ట్ వీక్ టూ త్రీ డేస్ నుంచి ఈరోజు ఉదయం నేను కొంచెం ధ్యానిస్తా ఉన్నాను తర్వాత కేతు రాసిన రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపించి నేను ముందుకు వెళ్తాను హేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం అయితే పేతురికి ఇది అర్థమైంది ఈ యాజకత్వం ఏ యాజకత్వం అంటే మెల్కీ సదప యాజకత్వం అయితే దాని గురించి ఎక్కడ చెప్తున్నాడంటే తొమ్మిదవ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణ అతిశములను ప్రచురము చెయ్య నిమిత్తము అని స్టార్ట్ వాక్యం అయితే ప్రతి బిలీవర్ ప్రభుని స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి హెచ్చరిక లాగుంటుంది అన్నది మొదటిగా తొమ్మిదవ వచ్చారు మీరు చీకటిలో ఉన్నవారు ఒకప్పుడు సో చీకటి అంటే చీకటి ఎన్నో విధాలుగా మనకి జ్ఞాపకం చేస్తుంటుంది మొదటిది ఏంటంటే ఆత్మీయ దృష్టం పాపము శారీరకంగా చూస్తే బానిసత్వము పాపం కూడా బానిసత్వం వరీదిగా చెప్పాలండి అయితే ఈ లోకంలో బానిసత్వము అపవిత్రమైన జీవితము తిరుగుబాటుతనము ఇవన్నీ వెలుగులేని జీవితం మోసకరమైన జీవితము అబద్ధపూరితమైన జీవితము మనుషులు హృదయంలో వేస్తారణ బయటికి ఒక రీతిగా లోపలి ఒక రీతిగా ఇవన్నీ చీకటి జీవితాలు అన్నట్టు స్వార్థము ధనాపేక్ష వ్యామోహము భేదములు కల్పించడము ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం ఇవన్నీ చీకటి జీవితం అని మనం అక్కడ అర్థం చేసుకుంటాం అయితే అటువంటి చీకటి జీవితంలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు అని వెలుగు చాలా ఆశ్చర్యకరమైంది ఆ వెలుగులోకి నడిపించిందంటే కంప్లీట్ గా మనం వాటి నుంచి మార్పు చెందిన వాళ్ళమన్నట్టు మనకు అటువంటి శారీరకమైన కోరిక అన్నట్టు ఉండవు ఈ లోకాలు ఏదో సాధించాలన్నట్టు ఉండదు ఈ లోకంలో ఉంటుంది మనం సాధిస్తాం ఎందుకంటే ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట ఆయన చిత్త ఎన్నిసార్లు చూపించే తులసి రాసిన పత్రికల్లో ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందాల ఈ లోకస్తులు అభివృద్ధి పొందుతూ ఉంటారు దేవుడు లేకుండానే దేవుని మీద విశ్వాసం లేకుండానే విశ్వాసంగా ఉన్న నువ్వు ఇంకా బాగా అభివృద్ధి పొందగలవు ఎందుకంటే ఇది సృష్టి ఎవరి కొరకు తయారు చేయబడింది ఆదమవల గురించి అంటే మన పూర్వీకుల గురించి అంటే మన గురించి ఇది మన కొరకు తయారు చేయబడ్డ అప్పుడు మనం ఎందుకు బలహీనలుగా దిశలుగా ఓటమి జీవితాన్ని ఎదుగులగా మన ఫలితాంతో విజయం పొందడానికి వచ్చిన అని రోమిళ నష్టపత్రిక ఎనిమిది రోజులు చూస్తున్నాం మోర్ దెన్ కాన్కరర్స్ అంటాడు కాబట్టి ఆయన విజయాన్ని పొంది స్పలవర్శిలో చేతిలో పెట్టినప్పుడు యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ కాబట్టి మనం దేని విషయాల్లో భయపడాం అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే చీకట్ల నుంచి ఎందుకు బయట తీసుకొచ్చాడు ఈ పాయింట్ అర్థమైనప్పుడు అక్కడ ఏముందంటే తీసుకొచ్చిన వాడు ఆ చీకట్ల నుంచి వెలుగులూరుకు తీసుకొచ్చిన వాణి గుణ అతిశేమంత గొప్పవాడు అనేది ఆయన గుణాలు ఎంత గొప్పవి అతిశేమ అంటే గర్వించదగినాయి ఆయన గుణాలు గర్వించదగినాయి అంటే అటువంటి గుణాలు ఇంకా ఎవరికి లేవు అన్నట్టు అటువంటి గుణ ఆతిశయాలను ప్రచురము చేయం ప్రచురం చేయాలా అంటుంది వాక్యం ప్రతి ఒక్కరు చీకట్ల నుంచి వెలుగుకొచ్చిన ప్రతి ఆయన గుణ ఆతిశయాలను ప్రచురం చేయాలి అందుకే మనం సిగ్గుపడం ఎక్కడవైనా సిగ్గుపడం సెక్యులర్ వరల్డ్ లో చూస్తాము ఫ్యామిలీస్ సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాలంటే కొంచెం సిగ్గుపడతా ఉంటారు నేను గమనించిన ఎందుకంటే ఫాదర్ కూడా నాకు ఫాస్టే మా ఫాదర్ వాక్యాలు చెప్తాడు నేను కింద కూర్చొని వినే పట్టుండి వచ్చినాక చెప్పేటోడిని నేను వాక్యాలు చెప్తుంటే మా ఫాదర్ కూర్చొని వినేవాడు వచ్చినాక చెప్పేవాడు కరెక్షన్స్ చేసుకుంటే వాళ్ళం మా మదర్ కూడా పీచర్ అండి చాలా సంవత్సరాలు ఆయన ఎంతో మందిని ప్రభుత్వం నడిపించింది లెక్కలేని వారు ఆమె నాకు చెప్పేది వార్కెళ్ళి నేను ఆమెకు చెప్పేవాడిని సిగ్గుపడేవాళ్ళం కదా నేను మా అన్నకు కూడా చెప్పేవాడు కొంచెం వెనక ముందు ఆలోచించేవాడిని కానీ అన్నకు చెప్పేవాడిని చనిపోక ముందు ఎక్కువ దైవికంగా సిద్ధపరచడము ఆయన చివరికి పిలీస్ క్రిట అభిషేకం పొందడం నేను చూసిన కండారం లాస్ట్కి ఆయన ఒక పదిహేను సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు నీకు కానీ మరణించక ముందు ఒక ఫ్యూ డేస్ ముందు చాలా బలంగా ఆయన ఆత్మ దిగరావడం నేను కండార చూసిన ఎందుకంటే అది ప్రకృతి సహజంగా నెరవేరుదని మనకు తెలుసు మన గ్రూప్ లో హోలీ స్పిరిట్ అనయింటింగ్ అనేది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది ఫిజికల్ మేనిఫెస్టేషన్ అది పై నుంచి రావడం కాబట్టి మనము ఆయన గుణ అతిశేమలను అంటే ఆయన పుణగణాలని ఆయన ఎంత మంచి వాడు అనేది ఆ పుణగణాలని ప్రచురించడానికి కోరికే మనం ఇలా పలకొచ్చినాం అయితే చెప్పండి ఎంతమంది చేస్తున్నాం ఎంతమంది ప్రచరిస్తుంటాం దానికి ఒక స్పెషల్ సండే అవసరం లేదు స్పెషల్ మినిస్ట్రీ అవసరం లేదు స్పెషల్ టైం అవసరమే లేదు జనరల్ గా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా నా అన్నిలకు చెప్పచ్చు ఇంటి ముందుకు వచ్చే వాళ్ళకి చెప్పచ్చు ఫ్యామిలీస్ అలా గెట్టుగెదర్స్ ఉన్నప్పుడు చెప్పొచ్చు అవకాశంకి వచ్చినప్పుడు అందులో చెప్పొచ్చు వర్ యుడ్ యూ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అంటారు కొన్నిసార్లు అది మంచి అవకాశం కాదు చెప్పేయాల మొహమాటం లేకుండా సాధారణంగా ఏం చెప్పాలా అంటే ప్రిపరేషన్ లేనప్పుడు చెప్పలేం కాబట్టి మనకి చాలా అవసరం ప్రిపరేషన్ ఇప్పుడు చూడండి అక్కడ ఏముంది తొమ్మిదో అవసరం లేదంటే అయితే మీరు చీకట్ ఉండండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాధిశములను ప్రచురము చేయు నిమిత్తము ఎవరు మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహం ఇంగ్లీష్లో అయితే రాయల్ ఫ్రీస్ట్ అని రాయల్ అంటే రాజరికం రాయల్ అంటే రాజరికం రాయల్ అంటే ఏమంట రాజు టీవీ గలవ అన్నట్టు అనుంది డిక్షనరీలో రాజు టీవీ గల వాళ్ళు అని అర్థం అంటే రాజరికం గలవారు రాయల్ అంటే రాజరికం రాయల్ ఫ్యామిలీ అంటే రాజుల ఫ్యామిలీ అన్నట్టు కాబట్టి అటువంటి రాజులైన యాజకులు రెండున్నాయి ఒక పాయింట్స్ నువ్వు రాజువు మరియు యాజకులు ఓల్డేస్మెంట్లో ఏముంటుందంటే రాజు వేరే యాజకుడు వేరేని కానీ ఇక్కడ ఈ టైమ్స్ లో రాజు యాజకుడు నువ్వు నువ్వు రానివి యాజకురాలవు అట్లా ఆలోచించాలా నేను బ్రదర్స్కైనా కాదు సిస్టర్ కూడా వర్తిస్తుంది మనం ఏర్పరచబడిన వర్షం చోజన్ పీపుల్ అని ఇక్కడ చోజన్ నేషన్ అన్నది చోజన్ జనరేషన్స్ అన్నది తర్వాత రాజునైనా యాజక యాజకులం యాజక సమూహం ఇది ప్రపంచం అంతటి నుంచి యాజకుల్లాగా తయారు చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన వెలుగుని ప్రకటించాల ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడి ప్రజ అయితేనే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడే వారం కాబట్టి నేను ఇది బాగా అర్థం చేసుకుంటున్నా ఎందుకు బ్రదర్ సిస్టర్స్ అట్లాంటి సఫరింగ్ అయి బయటకు వస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా కనికరిచ్చి మన గ్రూప్లో అట్లీస్ట్ తెలిసిన కొంతమంది సఫరై వచ్చారు బయటికి ఎందుకంటే కేవలం ఆయన కనికరం ఉంది కాబట్టి కానీ నేను మొదటి నుంచి చెప్పింది ఏంటంటే ఎంతకాలము ఆయన కనికరం ఆధారపడతావు ఆయన కృప మీద ఆధారపడాల మనం ట్రాన్స్ఫార్మేషన్ అంటాం ఇది కనికరం నుంచి కృప యోగ్యతకి రావాల మనం ఇప్పుడు మనం సాధారణంగా ఎవరి మీద కనికరం చూపిస్తున్నాం ఎవరికి స్పెషల్ ఫేవర్ చూపిస్తాం కృప అంటే స్పెషల్ ఫేవర్ కనికరం ఎవరి మీద చూపిస్తాం పేదవాళ్ళ మీద కనికరం చూపిస్తాం స్పెషల్ ఫేవర్ ఎవరు చూపిస్తాం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి బెస్ట్ పీపుల్కి ఫేవర్ చూపిస్తాం కాబట్టి కృప జీవించాల్సింది పోయి మనము కనికరమే జీవిస్తున్నాం క్రిస్టియన్ లైఫే ఎంతగా తయారై రదకొండవ వచనంలో ఏముందంటే ప్రియులార మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాలను విసర్జించడి అది మన సేవా ఈ లోకంలో మనం యాత్రికులుగానే ఉంటాం అయితే నేను ఒక విషయం రిపీటెడ్గా చెప్తానండి లాస్ట్ ఇయర్ నుంచి చనిపోతున్న వాళ్ళ గురించి రిగ్రెట్ కావద్దని మనకు పెద్ద బాధ పట్టుకుంది ఎందుకు అంటే ఒక్కసారి రక్షింపబడ్డ వాళ్ళు నశించిపోరు ఒకటి ఏం జరుగుతుందంటే శర్రాన్ని వేస్తున్నప్పుడు మహిమ శరణంలో ఉంటాం మనం అంతే తేడం కాబట్టి నశించిపో లేక చనిపోతున్న వాళ్ళ గురించి మనం ఏడవద్దు ఎందుకంటే బైబుల్ ప్రకారంగా చనిపోవడం అనేది లేదు లాజర్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూహాన్స్ వార్తలు ఆ విషయం నేర్చుకుంటాం ఏమనంటే లాజర్ చనిపోలేదు నిద్రించున్నాడు అని అంటే పర్లోకపు భాష పర్లోక పరలోకంలో మాట్లాడే భాష వేరే విధానంగా ఉంటుంది అటు అర్థాలు మన లోకంలో అర్థాలు వేరేగా ఉంటాయి ఉదాహరణకి లుకాసు వార్తలు మనం చూస్తాం నేను అనుకుంట బహుశా పదమూడవ అధ్యాయంలో కాకపోవచ్చు యాయురు కుమార్తె చనిపోతుంది పన్నెండేండ్లు అమ్మాయి దానికి ముందు పన్నెండేళ్ళు రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచింటాడు దేవుడు ఆయన చెంగుని ముట్టి స్వస్థ పొందింది ఆయమే దాని తర్వాత అక్కడి నుంచి ఆయుర్ కుమార్తె దగ్గరికి వస్తున్నాడు సమాజ మందిరపు అధికారి కుమార్తె పన్నెండేండ్లు ఉంది అమ్మాయి రోగంతో ఎంతకాలం నుంచి చనిపోయింది అయితే ఇంటికి వచ్చేసినాక బోధకని శ్రమ పెట్టవద్దు పాప చనిపోయింది అని చెప్తే ఆ అమ్మాయి చనిపోలేదు నిద్రించున్నది అంటాడు అంటే దేవుని భాష దేవుని దృష్టిలో చనిపోవడం అంటే నిద్రించడం అన్నట్టు నేను చాలాసార్లు ఈ రోజు చూపించిన ఏంటంటే ఎంతో కాలంగా చనిపోయినామని మన మన లోకంలో అనుకుంటాం కానీ ఈ లోకంలో చనిపోయిన వాళ్ళందరూ నిద్రిస్తున్నారు వాళ్ళు ఒక్కసారి తుల్లిపడి లేస్తారు కడబూర వినగానే తుల్లిపడి లేస్తారు నిద్ర నుంచి ఇప్పుడు మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు పెద్ద శబ్దం చేస్తే ఎట్లా లేస్తాం తుల్లిపడి అట్లా తుల్లిపడి లేస్తారు వీళ్ళందరూ అని వాక్యం చూపించిన నేను ఎన్ని సమస్యలు అయింది అనేది కాదు ఎన్ని సంవత్సరాల క్రితం పండుకున్నాం కాదు దేవుని దృష్టిలో టైం అట్లా ఉంటుంది మన దృష్టిలోనే టైం లీనియర్ గా పోతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలు తొరలిపోతున్నాయి ఆ లైఫ్లో అనుకుంటాం కానీ అది కానీ కాదు ఇవన్నీ అబద్ధాలను నేను ఎన్నిసార్లు రుజుపరిచిన వాక్యం ప్రకారం అందుకే మనం వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉంటాం చాలా ప్రాధాన్యత మనం దానికి వల్ల ఇప్పుడు ఈ విషయం మీకు చూపించేసి కొంచెంసేపు వాక్యం ని ముగించేస్తాను మనల్ని యాజక సమూహంగా తయారు చేసుకుంటాం రాజులైన యాజక సమూహం ఇంగ్లీష్ లో రాయల్ ప్రీస్ట్హుడ్ ఈ ఈ ప్రీస్ట్ హుడ్ లేక యాజకత్వం అక్కడనేమో సమూహం ఉంది ఇక్కడ ప్రీస్ట్ హుడ్ అని ఉందంటే రాజుల రాజులైన యాజకత్వం అనేది లేక రాజ యాజకత్వం అనిది ఇంగ్లీష్ లో నువ్వు రాజువు మరియు యాజకుడువు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే ఈ రాజులైన యాజకత్వం ఏంది అంటే మెల్కిసెదకు ఆయన రాజు శాలేము దేశానికి రాజు ఆయన యాజకుడు కూడా రొట్టే ద్రాక్షరసము పంచిపెట్టిండు అబ్రాహ్ము తన కుటుంబికులకి కాబట్టి రాజు యాజకుడు ఏసు తప్ప ఒక్కరు కనిపించారు మనకి బైబుల్ అంతట్లో ఆ యాజకత్వము ఆ రాజరికాన్ని మనకి దేవుడు మిల్కి క్రమం రూపకంగా ఇప్పుడు నేను ఆ ఆ ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చూపించేసి ఈరోజు ముగించేస్తాను ఆ చాలా నుంచి మనం అనుకుంటున్నాం హెబుల్ పత్రిక పదకొండో అధ్యాయం ధ్యానించాలనేసి ఈ రోజు నేను ఆరంభిస్తున్నాను హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం సారీ హెబుల్ రాష్ట్ర పత్రిక అధ్యాయం పదకొండు కాదు ఏడవ అధ్యాయం ఇక్కడ మనం చూస్తాము ఈ రెండు యాజకత్వములు ఏంది మొదటిది లేబి యాజకత్వము రెండవది మిల్కీ సెదుపు యాచకత్వం ఈ వాక్యం చూడక నేను క్లుప్తంగా ఒకటి విషయాలు నీకు చూపిస్తేనే పాత నిబంధన కాలపు మనుషులందరూ లేబి యాజకత్వం క్రింద ఉన్నారు ఎందుకు అంటే వీళ్ళు క్రిందనే ఉన్నది మోషే మెల్కి శతక క్రమంలో చివరి యాజకుడు పాత నిబంధన కాలంలో మోషే ద్వారా అది కొనసాగాల్సింది పోయి అక్కడ తెగిపోయింది ఎందుకు తెగిపోయిందంటే మోసే దేవుని సన్నిధిలో కూర్చొని ఆ దేవు నలభై దేవరాత్రములు ధర్మశాస్త్రం అంతా రాసిండు ఐదు ఖండాలు ఆది నుంచి మొదలుకొని చివరి వరకు దీతోపదేశ కాండం వరకు ఐదు ఖండాలు రాస్తూనే ఉన్నారు దీవారాత్రంలో ఆయన దేవుడు మాట చెప్తానే పోతున్నాడు ఈయన రాస్తేనే పోతున్నాడు ఆ రీతిగా రాసుకొని క్రిందికి వచ్చిండు వచ్చే టైంకి ఏం జరిగిందో మనకు తెలుసు క్రింద క్రింద ఏం జరుగుతుంది అహరోహ్ణి బలవంతం చేసి మోస పైకి పోయిండు నలభై రోజులు ఇంకా ఎంతవరకు రాలేదు ఉన్నాడో బ్రతికిండో చనిపోయాడో ఎవరిని తెలుసు కాబట్టి ఇప్పుడు మాకు దేవదూతం చేయమంటే వాళ్ళు దేవతను చేసి బంగారు దూడని భాగార్థం చేసుకోండి దూడలను ఎందుకు పూజిస్తారో ఇది మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటది దూడల దూడని ఎందుకు పూజిస్తారో అంటే ఆవును ఎద్దుని దూడని ఎందుకు పూజిస్తారు అది సాధారణంగా ఆవును ఎందుకు పూజిస్తారంటే దాని నుంచి బాగా లాభం ఉంటుంది అది పాలు ఇవన్నీ ఇస్తాయి కాబట్టి లేక దాన్ని పొలాలలో దున్నుకోవడానికి వాడుకుంటారు కాబట్టి ఇవన్నిటికంటే ముఖ్యమైన జీవ జీవ ఏమంటారు జీవులు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు అట్లా ఆ దూడని వాళ్ళు అక్కడ చేసుకున్నారు ఎప్పుడైతే అక్కడ దూడం చేసుకున్నారో అక్కడ నుంచి మెల్కి క్రమము బంద్ అయిపోతుంది కొంతకాలం వరకు అది తిరిగి మన ప్రభు ద్వారానే రావాల్సి వస్తుంది ఎప్పుడైతే వాళ్ళు ఆ బంగారు దూడం చేసుకున్నారో దేవు వాళ్ళు దేవుని ఆజ్ఞని ఉల్లంఘించిన వారు కాబట్టి ఆ బంగారు దూడ దగ్గరనే వీళ్ళకి లేవి యాచకత్వము ఆరంభమైంది సీక్రెట్ చూడండి పదకొండు ఫిబ్రుల్ రాష్ట్ర అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది లేబీ క్రమం అది ఎక్కడ మనం ధ్యానించాం ఎవరు చెప్పరు కూడా మనకి ఎక్కడ నేను చూడలేదు కూడా వాక్యాలు చూడండి ఏడవ అధ్యాయము పదకొండవ వచనం ఆ లేబీలు యాజకులై ఉండగా దానికి ముందు అది మనం అంతకు ముందు చూసినాం ఏడవ అధ్యాయం పదవచనంలో ఏలైనగా మిల్కీ సెదకు అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను అంటే అబ్రహాము గర్భంలో ఉండడం లేవి అబ్రహాంకి లేవికి ఎంత తెలుసా తేడా నాలుగు వందల సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి ముందే అబ్రహాము గర్భంలో లేవి ఉండడని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి నేను నేర్చుకున్న సీక్రెట్ ఆ ఇది ఏంటంటే భవిష్యత్తులో పుట్టబోయే మీ ముని మనమళ్ళు మీ గర్భంలో ఉండి చూస్తాన ఈ లోకంలో ఏం జరుగుతుందో ఈ సీక్రెట్ మీకు అర్థమైతే మీరు ఎప్పుడు పాపం చేయరు మీ లైఫ్లా ఈ పదవ వచనము నేను చెప్తున్న ఎంత పవర్ఫుల్ వచనం అంటే నువ్వు తాత ఉండొచ్చు నువ్వు తండ్రి ఉండొచ్చు ఎవరివైనా గా ఉండొచ్చు ఒక్క నిమిషం బ్రదర్ వినిపించట్లేదు బ్రదర్లేదు పర్లేదు కంక్లూడ్ చేసేస్తా నేను అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పదవచనంలో లేవి నాలుగు వందల సంవత్సరాలకి ముందే అబ్రహాము గర్భంలో ఉన్నాడంటే మునిమనమడు అన్నట్టు మునిమనమడు అంటే అబ్రాహాంకి ఇస్సాకు ఇస్సాకుకి యాకోబు యాకోబుకి పన్నెండు పిల్లలు పన్నెండు మందిలో లేవి అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత లేవి అంటే మన ఆ పన్నెండు మంది గోత్రికులు ఐగూతు దేశంలోకి పోయినప్పుడు వాళ్ళ గురించి మనకు తెలుసు కానీ ఆ మన యాకోబు ఎక్కడ మన తన మామయన లాభాన్ని దగ్గర పోయినప్పుడు జరిగిన కథ ఇదంతా లాభాంత దగ్గర పుట్టిన పిల్లలు వీళ్ళందరూ కాబట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు మనకి మీ మీ భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు మీ గర్భంలో ఉన్నారు అంటే మీ డిఎన్ఏలో ఉన్నారు నేను చూపించిన లాక్డౌన్ టైంలో మీ యొక్క మీ యొక్క ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో కాదు మీ డిఎన్ఏలో ఉందని ప్రూవ్ చేస్తాను నేను డిఎన్ఏని టచ్ చేస్తే మనుషులు డిస్టర్బ్ అయిపోతారు ప్రాణాలు కోల్పోతారు ఈ వ్యాక్సిన్స్ అటనే చేసినాయి ఈ వ్యాక్సిన్స్ డిఎన్ఎన్ టచ్ చేస్తే సడన్ కొలాప్స్ అయిపోయినారు మనుషులు అవన్నీ నేను ఎప్పుడో చూపించిన మీకు చాలా కాలం కాబట్టి తరతరాలుగా వచ్చే పిల్లలు ముని మన గర్భంలో ఉన్నారన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ నీవు కానీ నేను కానీ మనం అందరము ఎంత జాగ్రత్తగా ఉండాలా నా ముని అందుకే తాతల బుద్ధులు మనమండ్లకి ఎందుకు వస్తాయో ఇప్పుడన్నా అర్థం కావాలా అది జనటిక్ కాదు అది డిఎన్ఏతో వచ్చేది కాదు వాడు చూస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఎట్లా జీవిస్తున్నావు అందుకే తాతల గుణగణాలు వాళ్ళకు ఎందుకంటే వాడు అక్కడ ఉండి చూసి నేర్చుకున్నాడు నువ్వు చేసే నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత పరిశుద్ధంగా జీవించి దైవికంగా జీవిస్తావో ఆయన కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి జీవిస్తావో నువ్వు ఎంతగా ప్రార్థన పూర్వకంగా ఉంటావో నీ మనమండ్లు ముని మనమాలు కూడా అట్లనే ఉంటారు మనం నేర్చుకోవాల్సిన విషయం అది కాబట్టి ఇప్పుడు చూడండి పదకొండ వచనంలో ఆ లేవీలు యాజకులయుండగా ఏం జరిగింది ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను అసలు దేవుని దృష్టిలో అది లేదు ఎందుకంటే మెల్కి సెదు యాజకుడు మనకి ధర్మశాస్త్రం అవసరం ఉండదు ఎందుకంటే ఆయననే నిర్వర్తిస్తారు కాబట్టి ఆయననే నిర్వర్తించండు కాబట్టి ఈ రోజు మనం చూస్తే క్రొత్త నిబంధన లేవీలు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను ఎందుకంటే అక్కడ విగ్రహాన్ని పూజించరు కాబట్టి ఫస్ట్ టైం మీరు ఇటనే వదిలేస్తే మీరు ఇంకా విగ్రహంలో పూజిస్తారు అందుకే మీకు నేను ధర్మశాస్త్రం ఇచ్చిన కానీ దేవునికి ముందుగానే తెలుసు మనిషి నువ్వు ఇక్కడ కూర్చున్నావు వాళ్ళ కింద అక్కడ నాకు తెలుసు ఏం జరుగుతుందో ఇప్పటికైతే నువ్వు మొత్తం రాసేసేయి నువ్వు రాసినాక చివరికి నేను చెప్తా ఏం జరగబోతుందంటే చెప్పిండు నీకు తెలుసా ఏం జరుగుతుందో ఇది జరుగుతుందని చెప్పినారు దేనికి దేవునికి అన్ని తెలుసు ఆయన కాలము ఆయన సంపూర్ణ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆ లేవీలు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగినలా అహరోను క్రమంలో చేరినవాడునని చెప్పబడిన మిల్కి సిదకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి బాగా అర్థం తీసుకోండి ఆ అవసరం నేను రేపు చూపిస్తా ఆల్రెడీ అహరోను క్రమముంది దిల్లేక లేవి క్రమం అహరోను లేవి గోత్రీకుడు కాబట్టి ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగినడలా అహరోను క్రమంలో చేరిన చెప్పబడక మెల్కి స్థితి క్రమము చొప్పున వేరొక యాజకు యాజకుడు రావాల్సిన అవసరం ఏమి చెప్పండి మీరు కూడా ఆలోచించండి రేపు అదన దీర్ఘంగా ఈ అవసరం ఏంది అనేది లుప్తంగా కూడా చెప్పాలి ఏంటంటే లేవి క్రమంలో కేవలము బలులు అర్పించుకోవడము రక్తం ప్రవేశించడము పాపం మీద రక్తం క రక్తము కప్పిపుచ్చింది పాప అని అంతే కానీ రక్తాన్ని కడగదు ఈ యాజకత్వంలో కాబట్టి ఈ యాచకత్వంలో చాలా బోరింగ్ లైఫ్ లేవి యాజకత్వం లేక ఆహరణ యాజకత్వ క్రమం ఈ ఆహరను క్రమం ఏంటంటే ఉదయం లేస్తే అనుదిన బలులు అర్పించాల పొద్దున లేస్తేనే బలులతోనే స్టార్ట్ వాళ్ళ లైఫ్ లేకపోతే దేవునుగ్రత రగులుకుంటుంది కొంచెం పాపం చేస్తే శుద్ధీకరణ స్నానం చేసుకొని ఊరి చివరి లేడాల సాయంత్రం వరకు బయట లోపలికి రావద్దు అంత కఠినంగా ఉండే నట్టు అంటే మీకు ఇటువంటి కఠినమైన ధర్మశాస్త్రం పెట్టకపోతే మీరు నశించిపోతారని దేవం తెలుసు కానీ మనకు అవసరం లేదు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం నిర్వర్తించిన వాడు మెలికిస్తేది యాచకుడు ఏశప్రభుడు కాబట్టి ఈ యాజకత్వం ఎందుకు రావాల్సి వచ్చింది అనేది నేను వచ్చే రేపడిదైనా చూపిస్తాను వాక్యాన్ని ఇక్కడ ముగిస్తాను ప్రార్థనా పూర్వకంగా పరశుధర వండ్రి వదనాలనైనా గొప్పదేవ మీరు లేవి క్రమాన్ని ఆపకపోయింటేనైనా ఈరోజు మేమందరం నశించిపోయే వాళ్ళం తండ్రి ఎందుకంటే మేము కూడా అదే రీతిగా బలులు అర్పించుకుంటా పోయే వాళ్ళం నైనా ప్రపంచమంతటా బలి అర్పించుకుంటా ప్రపంచమంతా రక్తపాతం అవుతుండే ప్రభావ ఎక్కడ చూస్తే అక్కడ తండ్రి హింస మరణ కాంటనే ఎంతో ప్రేమ కలిగి ఎంతో దయగలిగి మమ్మల్ని అందరినీ రక్షించుకున్నారు వాళ్ళు ఏమి క్రమం నుంచి మాకు విడుదల కల్పించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ మేమేమి చూడ రుణం చెల్లించుకోలేం తండ్రి మీ మరణ భూస్థాపన పునరుణం ద్వారా తండ్రి మాకు ఆ క్రమం నుంచి విడుదల కల్పించినందుకు మీకు వందనాలు తండ్రి కానీ ఈసారి ఇంకా అదే క్రమంలోకి పోలా ప్రయత్నిస్తున్నారు తండ్రి ఈరోజు మందిరం లేదు మందిరం ఉంటేనే బలు అర్పించాలా ఈరోజు మందిరం లేదు అయినా కానీ మందిరం కట్టాలని ప్రయత్నిస్తారు కొన్ని యాభై సంవత్సరాల నుంచి ప్రభా వాళ్ళు కడతారనేసి మీరు మాకు చూపిస్తున్నారు బైబిల్ వాక్యంలో చివరికి కడతారనేసి కానీ ఎప్పుడైతే అది కడతారో అది అపవిత్రం మందిరం అది విగ్రహారాధన మీరు చూపిస్తున్నారు మాకు ఎందుకంటే అసలైన బలి మీరే శాశ్వతంగా ఒక్కేసారి మా కొరకు మీ మరణాన్ని బమ్ము చేసడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా వాళ్ళు విశాల్పదులు వారిని ప్రోత్సహించే వాళ్ళు క్రైస్తవులు మీరు మాకు చూపించినారు ఎన్నిసార్లు ప్రపంచం అంతటి నుంచి డబ్బులు పంపిస్తున్న వాళ్ళు క్రైస్తవులే ఇసల్ పాలకు లేదు వాళ్ళు కట్టుకోవాలని ఇటుకలకి ఇసుకకి సిమెంట్కి ఇనుముకి డబ్బులు పంపిస్తారు ఇక్కడి నుంచి నా ప్రజలు నశించి ఎందుకు జ్ఞానము పొదువై జ్ఞానం లేక కాదు జ్ఞానం పొదువై ఎంతో ఉంది జ్ఞానం బైబుల్ జ్ఞానం ఎంతో ఉంది దాన్ని అర్థం చేసుకోక వారి డబ్బంతా ఇసల దేశంగా పంపిస్తున్నారు వాళ్ళు అంత్యక్రీస్తులాగా తయారైపోయారు మన ప్రభుని సిల్వేశ్వరు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపినారు చాలా మంది అపోసులను చంపారు స్టెఫెని చంపినారు ఎంతమంది దేవుని భక్తులను చంపినారు ఈ రోజు కూడా మరణ అక్కడ అంత భయంకరంగా దేవునికి విరుద్ధంగా ఉన్న దేశం దానికి డబ్బులు పంపించి నీ యొక్క విత్తనాన్ని వంబు చేసుకుంటున్నావు పనికి రాకుండా అదే విత్తనం పేదవాళ్ళ జీవితంలో నాటితే వాళ్ళు ఎంతో మంది అభివృద్ధి ఎంతమంది పేదలు ధనికుల వాళ్ళు ఎంతమంది బాగా చదువుకుండేవాళ్ళు ఎంతమంది దేవునికి సాక్షిగా జీవించేవాళ్ళు అటువంటి సేవలో పర్వ మమ్మల్ని నడిపించి మీరు మహిమంతమని ప్రార్థిస్తున్నాం నేను ప్రభు సత్యాన్ని మేము ప్రభా లేవి క్రమం తట్టు తిరగకుండా ప్రభావ ఈరోజు క్రైస్తవులు చాలా మంది సేవకులు లేవి క్రమంలోకి వెళ్ళిపోయినారు ప్రభా వెళ్తే మరణమే అని మీరు చూపించారు మాకు ఎందుకంటే అక్రమం చేయవల గురించి లేవి అక్రమమైంది నిజమైంది మెలికి సెద అలాంటి క్రమంలో మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరినీ ముట్టండి ప్రభ మీరు ఈ ఉదయకాలంలో అతను మాట్లాడారు ప్రభా మీ దాసని ముద్రించుకుంటున్నారు ప్రభు ఈ లోకం మీదకి ఉపధరం రావక ముందు శ్రమ రాక ముందు మమ్మల్ని ముందుగానే ముద్రించుకున్నారు అది ఎండైపోతుంది త్వరలో అని చూపించినారు ప్రభావ ఇప్పుడు ఎండ అవుతుందని మేము చూడగలుగుతున్నాం తండ్రి మళ్ళీ మీరు మీ పిల్లలందరినీ ముద్రించుకోమని ప్రార్థిస్తున్నాం అగ్ని అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం సీలింగ్ చేయమని ప్రార్థిస్తున్నాం అందరినీ సీల్ చేసి మహిమలందండి ప్రభు మేము మటుకు ప్రభుత్వం మీద సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి సేవలో నడిపించి మీరే మహిమానందమర్ ఏ సుక్రీస్తు రాన ప్రార్థిస్తాం తండ్రి ప్రార్థన చేయదు ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం ప్రజల ప్రార్థన స్టార్ట్ చేయద్దు ఒక్కొక్కరిగా చేయాలా చేయండి పరిశుధ్ర ఏసే కృప మీకు వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన దేవా ఏసేయ మీకెంతో వేలది వందనాలు ప్రభా వాక్యానికి హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయని ప్రభా మీ కృపలో యొక్క కనికరంలో ప్రతి ఒక్కరిని దాచుకోండి ప్రభా ఏసేయా మహిమోన్నత దేవ మీకెంతో నెక్కలేనని వందనాలు ప్రభా ఇంకా ప్రభా మీ అందు సేవలో బలంగా అభిషేకించి వాడుకోండి ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రభావ ఎన్ని కడుగు వేయడానికి వీలేదు ప్రభా భయపడడానికి వీలేదు జడియడానికి వీలు లేదు మీ నవం ముందుకు నడవాలా ప్రభా ఈ వైరస్ బారిన ప్రతి ఒక్కరి మీద మేము యొక్క కృప చోయించండి కనికరం చండి ఏసల కలప చేయండి ప్రభా మోకరించి ప్రచపడే దేవా వాళ్ళు విడుదల పొందాలా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీరు తప్ప ఇంకో దేవుడు లేడని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా తెలుసుకొని విజయం పొందాలా విడుదల పొందాలా ప్రభా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఏసా మీ కొరకై తీర్మానం చేసుకునే జీవితాలు ప్రభా వాళ్ళు కూడా భయపడడానికి వీళ్ళేది ప్రభా ముందుకు నడవాలా ప్రభా మీ సేవలో ప్రభా అభిషేకించి ప్రభావ వాళ్ళు వాడబడాలా మీరే గృహించండి కనికరం చేయించండి ప్రభావ యుగ యుగంలో స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వనదుల సర్వసృష్టికి మూల కారూడా అది సంబూతులకు దేవానికి వల్లయ్య నా దేవ యొక్క మధ్య కనసంలో ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభా అ నేను శుతించలాగన నేను గణపరచలాగా ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ నీకు ఇస్తుతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవా ఈ యొక్క దినం ఎంతమంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీవులతో నిలబెట్టుకున్నాను అయినా మీకు స్వరం ఎంత ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మేము మీకు కృపరించిన నీకు వందాలేసయ్యా గొప్ప దేవా నీకు ఈ స్తోత్రమైనా ఆ దేవా మెలికి సది ఒక యాజకులుగా మీరు మీకు మరణం ద్వారా మమ్మల్ని నిలబెట్టినారు నీకు వన్నాలేసయ్యా ఆ యాజకత్వంలో ప్రభావ మేము శాశ్వత కాలం ప్రభావం నిలబడాల ప్రభావ అలీకులు ప్రభా అక్క మెలిపి సేదికు క్రమంలోకి నేను తీసుకుని రావాలా ప్రభా నా దేవాలంటే సేవ జీతములు నడిపించను ప్రభ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందాలి సయ జీవం గల జీవాధిపతి నీకేశతులు స్తోత్రం అయినా గొప్ప ఈ దినవంత ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు ఈ మధ్య కారణ సమయంలో మీ వాక్యాన్ని మాకు ధ్యానిష్టకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందాలేసయ్యా ఎంతో మందికి ప్రభావ ఇక సమయం లేదనైనా మీరు మాకు అనుగరించినారు మీ కృప ద్వారా దాన్ని బట్టి నీకు వందాలేసయ్యా ఇక సమయం పత్తి ఒక ఓ ప్రభావ అనుగరించండి పత్ ఒక బిడ ప్రభావ స్వరం వినాలా మీ వాక్యంలో బలపడాలా ప్రభావ నా దేవ మీరే మాకు సహాయ నడిపించండి ప్రతి మీరు బలపరచమని ప్రదిష్టమైన వాక్యం ద్వారా మీరు మాతోనే మాట్లాడిన ప్రభావ మెలికి సేది ఒక క్రమంలో మేము మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ నీకు వందాలేసయ్యా ఆ క్రమంలో ప్రభావ ఓ దైవ మమ్మల్ని నిలబెట్టుకునేందుకే నీకు వందాలిసయ్య చివరి వరకు ప్రభావ మీ యొక్క మిల్కి సిద్ధి క్రమంలో ఉండాలా రాజుల వంశంగా ప్రభా రాజులని యాజక సమూహంగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ గొప్ప దేవనతని రాజుగా యాజకుల్లాగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ పాత నిబంధనలు రాజు వేరే యాజకుడు వేరే ప్రభావ కానీ ఓ ప్రభావ మీకు మరణ భూస్థాపన పురో రాజులుగా యాజకులుగా తయారు చేస్తున్నారు ఇంత గొప్ప ధన్యత ప్రభ మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు వందాలిసయ్య కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్ప దేవ ఎసయ్యా చివరి వరకు మేము ఆ రీతిగా మేము జీవించాలా ప్రభావ మరి విశేషంగా ప్రభాయన ఎస్ఐ నథండి ఒక క్రమంలో మేము చేరిన వారమై ప్రభా ఉన్నప్పుడు ప్రభా నండి ఒక అబ్రహాం ప్రభా మెల్కిసెద్ధి కలుసుకున్నప్పుడు ప్రభా లేవి తన అబ్రహాం గర్భంలో ఉన్నట్టు మీరు చూపించినారు ప్రభా గొప్పదేవ ఇది ఎంతో ప్రభా మిస్ట్రీ ప్రభా నా దేవా ఈసయ్య నీకు వందాలు ఈసయ్య గొప్ప దేవా అంటే ఓ ప్రభా మా గర్భలో అంటే భవిష్యత్తులో రాబేవలు కూడా అక్కడ ఉండి చూస్తున్నారు అవన్నీ అనే విషయం మీరు అక్కడ చూపించినారు ప్రభా నా దేవా విశేషమైన ఓ ప్రభా ఈ యొక్క మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నీకు వందాలు ఏసయ్య గొప్ప దేవా ఇది ఎంతో ప్రభావ అర్థం చేసుకోవడం ఎంతో కష్టం ప్రభావ అయినా కానీ ప్రభావ అన్న తండ్రి మీరు ఎంతగానో మీ కృప ద్వారా మాకు అనుగ్రహించి ఒకటి అర్థం చేసుకునే జ్ఞానాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించినారు బట్టి నీకు వందాలిసయ్యా మేము తెలిసిన ఈ సత్యాన్ని మేము జాగ్రత్తగా ఓ ప్రభావ మా హృదయాన్ని భద్రపరచుకోవాలా మరి విశేషంగా అనేకులు బట్టి అనుభవపూర్వంగా ప్రకటించాలా వాటి ప్రకారం మీరే మాకు సహాయకులు మన ప్రాదిష్టమైన గొప్ప దేవనా తాని మీరు ఉంటున్నాం ప్రభావ ఎంత భయంకరంగా కాలంలో ఉంటున్నాం కానీ ప్రభావ మీ కృపను మాకు తోడుగుంచినందుక నీకు వందాలిసయ్యా మీరే మమ్మల్ని కాచి కాపాడుతున్నందుక నీకు వందాలిసయ్యా నా దేవనా నీకు వందాలిసయ్యా వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపచ్చండి ప్రభావ ఎంతో మంది ప్రభుత్వా తండ్రి మరణ పడకలు ఉంటున్నారు ప్రభావ ఎంతో మంది సీరియస్ కండిషన్స్ ఓ ప్రభావ వెంటిలేటర్లు ఓ ప్రభావ కొట్టిమిట్లాడుతున్నారు నైనా ప్రతి ఒక్క బిడ మీరు తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి కృపగల తండ్రి మీరే స్వస్థపచ్చే దేవుడు ప్రభావ మీ కనికర్మ బిడలపై చూపించండి ప్రభ నైనా ప్రతి ఒక్క బిడ ప్రభ మీతో ఆకర్షించుకోండి అయినా ఓ ప్రభావ చివరి దశలైనా కానీ ప్రభల జీతాలు మీకు మీరు సాయపడండి ప్రభావ ఎంతో మంది రక్షణ మార్గం పొందుకుని ఉంటారు రక్షణ ఉంటారు ప్రభావ కానీ ఆ చివరి దశలనే కానీ ప్రభులు వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోలేగానే మీరు ఆకర్షించుకోవడం మన ఆ డాక్టర్స్ నర్స్ కూడా ప్రభావ ఆ పేషెంట్స్కి ప్రభావ సువార్థ ప్రకటించాలా ఎంతోమంది ఉన్నారు ప్రభా ప్రేర్ చేసేటోళ్ళు వాళ్ళ భయపడకున్న ధైర్యంగా ప్రభావ వాళ్ళకు సువార్థ ప్రకటించేలాగా డాక్టర్స్ మీరు ప్రేరేపించండి మీకు కార్యం జరిగించి మన గొప్ప దేవా రాణ దినాలు ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభావ అయినా కానీ ప్రభావ మేము భయపడతలేం ప్రభావ ఎందుకంటే మీరు మాకు ముందుగానే చెప్పినారు ప్రభావ సమస్తం మీకు అవి జరగక ముందే సంభవింపక ముందే నేను మీతో చెప్పాను శిష్యులతో చెప్పాను ఆ రోజు ప్రభావ కానీ యుగాంతములతో ప్రభావ మీ బిడ్డల ద్వారా మాకు అవి బయలుపరిచినా నీకు రూపంగా ప్రభావ మీరు మాకు అవి చూపించినారు ఓ ప్రభ ఎలాంటి అనుమానం మేము అనుమానించాం ఎందుకంటే మీ వాక్యమే సత్యం ప్రభావ ఆయన మీ సత్యంలో మమ్మల్ని ప్రతిష్ట చేసుకున్నారు ప్రభావ నీకు వందాలేసయ్య మీ సత్యంలో మమ్మల్ని స్థిరపరిచేందుక నీకు వందాలు మీరు మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభావ కాబట్టి ప్రభా ఓ ప్రభావ ఎలాంటి ఉగ్రత మా మీదకి రాదు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీకు రక్తం కింద ఉన్నాం కానీ ప్రభావ అనేకులు ప్రభావ మీ రక్తం కింద మేము తీసుకొని రావాలా అనేకులు ప్రభావ మీ రక్షణ మార్గం మేము తీసుకొని రావాలా ప్రభావ గొప్ప దైవానికి వందాలేసయ్య భయంకరమైన కాలాలుంటున్నాం తండ్రి ఎన్ని సమస్యలు ఇచ్చినా ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా కానీ ప్రభావ ఆయన మీ ప్రేమ నుంచి మేము తొలగిపోకుండా ప్రభా ఆ కలువరిశీల్లో మీరు చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం ప్రభావ మీరు పొందిన విజయం మేము చూసుకోవాలా మా హృదయంలో ఆ విజయం పొందుకొని మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ ఆ విజయం మీరు పొంది మాకు ఇచ్చినారు కాబట్టి అది మేము మర్చిపోకుండా ప్రభావ ప్రతి దినం ప్రభా విజయం పొందుకుంటూ మేము ముందుకు సాగిపోవాలా ఆయన విశ్వాసంలో సన్నగిలిపోకుండా ప్రభావ మేము ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఇలాంటి అపవితులు మాలు ఉండొద్దు ప్రభావ ఇలాంటి వేషధారణ మాలు ఉండొద్దు ఇసు ప్రభావ మేము ప్రతి క్షణం జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మీరే సహాయపడండి ప్రతిదినం ప్రభావ మీకు పరిశుధాత్మ మేము పొందుకోవాలా ప్రభావ మీ ప్రార్థనలు ఎక్కువ సమయం మేము గడపాలా ప్రభ ఐంగికమైన విచారాలతో సహాయపడండి నాయన ఏస ప్రావ ఎక్కువ సమయం ప్రార్థన మేము గడపాలా కానీ లోకమైన పనులతో మేము అలసిపోతున్నాం ప్రభావం క్షమించండి ప్రభావ నైనా ఈసయ్య మీరు సహాయపడండి సమయం దొరికిన కొలది ప్రభావ మేము ప్రార్థనలో గడుపులానే సహాయపడమని ప్రార్థిస్తాం నైనా వాకింగ్ ద్వారా మాట్లాడిన ప్రభావ నీకు వందాలే ప్రభావ హృదయలు మేము భద్రపరచుకున్న ప్రకారం మేము జీవించాలా అనేక ఒకటిని అనుభవపూర్వకంగా ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా నడిపించండి సుమన్ ప్రభా తండ్రి అనే వెంటిలేటర్ తండ్రి స్థితిలో ఉన్నాడు ప్రభావ సీరియస్ కండిషన్స్ ఉన్నాడు ప్రభావ నా తను ఇస్తే ప్రభావ బిడ్డని జ్ఞాపకం చేసుకోలేని మీరు కృప చూపించండి కనికరం చూపించండి ఆ బిడ్కు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన శోభారాన్ని మీరు తాకని స్వస్థపరచండి మెరిసి కుటుంబం ప్రభావ ఫ్యామిలీ అంతటిని ప్రభావ మీరు స్వస్థపచ్చండి ప్రభావ ప్రతి ఒక్కరు మీకు సాక్షులు పెట్టుకోండి తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందాలుసాయా మీరు ఎంతకాలం కాపాడు మీ ప్రణాళిక మీ కృప ఉంది ప్రభ అది అర్థం చేసుకోవాలా ప్రభావ వాక్యందరూ మీరు బలపచ్చినారు ప్రభావ నీకు వందాలుసాయా ఓ ప్రభావ అనేకులు ప్రభావ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల అనేకులు ప్రభావం మీ చెంతకు నడిపించాలంటే బలమైన సాధనలు చేశారు వాళ్ళ కుటుంబాలు మీరు వాడుకోండి చేసారు మంచి జాబ్ అనుగ్రహించండి తన హృదయ వాంఛన మీరు ఇంకా వాక్యంలో బలపచ్చండి స్థిరపరచండి మీకు సాక్షన్లు పెట్టుకోండి ఆయన నీకు వందాలే నాది ఆరాధన పాల్గొందిన ప్రతి బ్రదర్స్ని కుటుంబాలు మీరు దీవించండి నూతనంగా అభిషేకించే ప్రతి చోట మీ కొరికి పెట్టుకొని నీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఇంకా ఎంతమంది ప్రభావం ఆరాధన పాల్గొనాలి ఆ కుటుంబాలకు మీరు దీవించి ఆశ్రదించి స్వస్థపించి వాళ్ళ కుటుంబాలకు పిల్లల చుట్టూ మీకు కంచేసింది ప్రొడక్షన్ తెచ్చేయండి వైరస్ ఎంచి ప్రభావ వ్యాక్సిన్ నుంచి కాపాడి మీ కృపల భద్రపరుచుకొని ఈ నామాన్ని మైమి తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెయిన్ స్వతంత్రం పరిశుద్ధ మహానద్ర సడన్గా ఏమీ కురుపురం బట్టి కనకరంగా బట్టి ఈ రోజు కూడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఏ ప్రతి మీరు జీవించుకున్న అయినా ఆశీర్వించి కనపడడం జరుగుతుంది కురుపురం బట్టి ప్రతి ఒక్కరిని బంధ హస్తాల్లో వస్తున్న విధాన్ని బట్టి నీకు కొంత కోవిడ్ విజృంభిస్తా ఉన్నది జరుగుతుంది చాలా మంది చనిపోతా ఉన్నది జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా లేవనెత్తిన విధాన్ని బట్టి వందనాచరిస్తా జరుగుతుంది ఇక ప్రతి ఒక్క బెడ్ నుండి రకరకాల వరకు ముట్టి కనుకరించడం జరుగుతుంది ఎవరైతే ఐసోలేషన్ లో ఉన్నారో వాళ్ళు పడుతున్న బాధాన ప్రతి ఒక్క దాన్ని చిత్తాంతరంగా ఏ వాళ్ళను విడిపించడానికి గొప్ప దేవుడు ఏసే అని వందనాచరిస్తాయి ఏ వాళ్ళను మీరు వందనాలు అయ్యా ఈ కరోనా అనేది ఏమి చేయదు అన్నట్టుగా మీరు రోజు చూపించడం తగ్గుతుంది గొప్ప దేవుడా చేసి అన్ని పొందడం జరుగుతుంది ఎవరైతే నీ తట్టు తిరిగా ఏ బొర్ర పెడతామో తగ్గితే వాళ్ళు నీ కృపణ కనకరం దొప్ప దేవుడా చేసి అన్ని వంద నచ్చేస్తున్నాను అయా ముఖ్యంగా నీ చిత్తానుసరంగా దీవించండి ఆయన ఆశ్రదించి ముట్టి కనకరించండి అయ్యి ఈ మధ్య కాలశంలో ఎవరైతే పాల్పందులు అందుకున్నారో వాళ్ళ కుటుంబాల చూసి పంచాల కాలదలను దాయించండి ఆయా అరదృష్టాన్ని ఉండకూడదు కృపణ కనకరం దగ్గర ఆయా గొప్ప దేవుడ వేసి అనేక పొందినారు ఏ విడ్డాన్ని నిశ్చించుకోవడం నీకు ఇష్టం కలుగుతుంది ఆయన చిత్తానుసరంగా భయభక్తుండో కృపణ కనుక దీని ద్వారా సిద్ధపాటు చేసిన విధానం ఎప్పటికీ కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో